సత్యశోధన అన్న నామకరణం చేశారు అందుకే మన భారత రాజ్యాంగ ధ్యేయం సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది మహాత్మా గాంధీ గారి ఆత్మకథను వినిపించటం మా అదృష్టం వెంటనే బయలుదేరి రమ్మని పిలుపు నేను మద్రాసు నుండి కలకత్తా వెళ్ళాను కలకత్తాలో నా కష్టాలకు అంతులేదంటే నమ్మండి అచట గ్రేట్ ఈస్టర్న్ హోటల్లో దిగాను నేనక్కడ ఎవరిని ఎరగను హోటల్లో డైలీ టెలిగ్రాఫ్ పత్రికా ప్రతినిధి మిస్టర్ ఎల్లర్ తార్పుతో పరిచయం కలిగింది వారి బస బెంగాల్ క్లబ్లో వారు నన్ను అచ్చటికి రమ్మని చెప్పారు అతటి డ్రాయింగ్ రూములో భారతీయులకు ప్రవేశం లేదన్న సంగతి వారికి తెలియదు అప్పుడే వారికి ఆ నిషేధం విషయం తెలిసింది నన్ను వారు తమ గదిలోకి తీసుకువెళ్లారు అక్కడ నల్లవారి మీద తెల్లవారు చూపే ఈర్ష్యకు వారి విచారం వ్యక్తం చేశారు నన్ను లోపలికి తీసుకొని వెళ్లజాలనందుకు క్షమించమని అడిగారు వంగదైవం సురేంద్రనాథ బెనర్జీ గారిని దర్శించాలి వారి దర్శనానికి వెళ్ళాను అప్పుడు వారి చుట్టూ చాలామంది ఉన్నారు వారు ఇట్లా అన్నారు మీ మాట ఇక్కడ ఎవరూ వినరని నా భయం మా పాటలన్నీ మీరు చూస్తున్నారు కదా అయినా కొద్దో గొప్పో ప్రయత్నించి చూడాలి ఇందుకు మీకు మహారాజుల మద్దతు అవసరం బ్రిటీష్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధిని చూడండి రాజా ప్యారమోహన్ ముఖర్జీ గారిని మహారాజా ఠాగోరు గారిని కలవండి వీరిద్దరూ ఉదారులు సార్వజనిక కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు అని అన్నారు నేను ఆ సజ్జనుల్ని దర్శించాను కానీ అక్కడ పప్పులొడకలేదు ఇద్దరూ కలకత్తాలో సభ చేయటం కాదని ఏమైనా చేయగలిగితే శ్రీ సురేంద్రనాథ బెనర్జీ చేయగలరని చెప్పారు నా పని కష్టతరం కాసాగింది అమృత బజార్ పత్రిక ఆఫీసుకు వెళ్ళాను అక్కడ నన్ను చూసిన సజ్జనుడంతా నేనొక దేశ దిమ్మరినని భావించారు వంగవాసి పత్రికాధిపతి ఇంకో మెట్టు పైకెక్కాడు అక్కడ ఒక గంటసేపు వేచి ఉండవలసి వచ్చింది ఆయనతో మాట్లాడటానికి చాలామంది వచ్చారు వాళ్ళని పంపించిన తర్వాత కూడా వారు నన్ను కన్నెత్తి చూడలేదు ఒక గంటసేపు ఆ విధంగా గడిపాను చివరికి గత్యంతరం కనబడక నా విషయం చెప్పివేద్దామని ఉద్యుక్తుడనయ్యాను వెంటనే ఆయన అందుకొని నాకు ఎన్ని పనులున్నాయో మీకు కనిపించటం లేదా మీ వంటి వాళ్ళు ఇక్కడ వేలకు వేలు మీరిక్కడ నుండి వెళ్ళిపోవటం చాలా మంచిది మీ మాట నేను వినదలుచుకోలేదు అని అన్నాడు నాకు కొంచెం కోపం వచ్చింది కానీ ఆ సంపాదకుని అవస్థ అర్థం చేసుకున్నాను వంగవాసి పత్రికా పత్రికాఖ్యాతిని గురించి విన్నాను అక్కడికి వచ్చిపోయే జనప్రవాహాన్ని కూడా చూశాను ఆ వచ్చిపోయే వాళ్ళంతా ఆయనకు పరిచితులు వారి పత్రికకు వార్తల లోపం లేదు ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాని గురించి చాలామంది విని ఉండలేదు కూడా ప్రతిరోజు చాలామంది వచ్చి తమ తమ కష్టాల్ని వాళ్లకు వినిపిస్తూ ఉండేవారు ఎవరి కష్టం వారికి ముఖ్యం కదా వచ్చిన వాళ్లంతా సంపాదకునికి ఎదురుగా కూర్చుంటారు వాళ్ళందరినీ ఊరడించటం ఎలా వారు పత్రికా సంపాదకుని మాటకు గొప్ప శక్తి కలదని భావిస్తారు కానీ గడప దాటితే తన మాట చలామణి కాదని ఆ పత్రికా సంపాదకుడికి బాగా తెలుసు నేను అధైర్యపడలేదు ఇతర పత్రికా సంపాదకుల్ని వెళ్ళి కలిశాను నా అలవాటు ప్రకారం ఆంగ్లో ఇండియన్ పత్రికా సంపాదకుల్ని కూడా కలిశాను నేను వారితో చాలా సేపు మాట్లాడాను నేను మాట్లాడినదంతా వారు తమ పత్రికల్లో ప్రకటించారు ఇంగ్లీష్ పత్రికా సంపాదకుడు శాండర్స్ గారు నన్ను తన మనిషిగా చూసుకున్నారు తన ఆఫీసును తన పత్రికను నా వశం చేశారు దక్షిణాఫ్రికాను గూర్చి ప్రధాన వ్యాసాల్లో నా ఇష్టం వచ్చినట్లు మార్పులు చేయటానికి అంగీకరించాను వారికి నాకు గొప్ప స్నేహం కుదిరిందని చెప్పటం అతిశయోక్తి కానేరదు వారు తమ శక్తి కొద్దీ నాకు సాయం చేస్తామని మాట ఇచ్చారు దక్షిణ వెళ్ళిన తరువాత కూడా తనకు జాబు చెప్పాడు దక్షిణ వెళ్ళిన తరువాత కూడా తమకు జాబు చెప్పారు నాకు చేతనైనంత చేస్తాను అని వారు మాట ఇచ్చారు తమ మాటను తూచా తప్పకుండా పాటించారు ఆరోగ్యం చెడిపోనంత వరకు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉన్నారు నా జీవితంలో అనుకోకుండా ఏర్పడిన ఇటువంటి తీయని స్నేహాలు ఎన్నో ఉన్నాయి నా మాటల్లో అతిశయోక్తులు లేకపోవటం సత్యపరాయణత్వం నిండి ఉండటం శాండర్సు గారి స్నేహానికి కారణం వారు నన్ను శల్య పరీక్ష చేశారు దక్షిణాఫ్రికాలోని తెల్లవారి దోషాలు ఖండించటంలోనూ సుగుణాలు చెప్పటంలోనూ కూడా నేను వెనకాడలేదని వారికి బోధపడింది ప్రతిపక్షికి న్యాయం చేయటం వల్ల మనం త్వరగా న్యాయం పొందగలమని నా అనుభవం చెబుతూ ఉన్నది ఇట్లా తలవని తలంపుగా సాయం చేకూరటం వల్ల కలకత్తాలో కూడా సభ జరపవచ్చుననే ఆశ కలిగింది అందుకోసం కృషి చేస్తుండగా డర్బాను నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది జనవరిలో పార్లమెంటు సమావేశం జరుగుతున్నది వెంటనే బైలుదేరి రండి అని ఆ లో ఉంది ఆ కారణం వల్ల వెంటనే దక్షిణాఫ్రికా వెళ్ళవలసి ఉన్నదని పత్రికలో ప్రకటించి కలకత్తా విడిచిపెట్టాను మొదటి స్టీమరులో నాకు ప్రయాణ సౌకర్యం కల్పించమని దాదా అబ్దుల్లా గారి ఏజెంటుకు బొంబాయికి తంతి ఇచ్చాను దాదా అబ్దుల్లా గారు కుర్లేండ్ అన్న స్టీమరు కొన్నారు దానిలో కిరాయి లేకుండా నన్ను నా కుటుంబ సభ్యుల్ని తీసుకుపోతామని పట్టుబట్టారు నేను ధన్యవాదాలు చెప్పి అందుకు అంగీకరించాను కుర్ల్యాండులో నా ధర్మపత్రిని నా ఇద్దరు పిల్లల్ని కీర్తిశేషుడూ మా బావగారి కుమారుణ్ణి తీసుకొని రెండవసారి దక్షిణాఫ్రికాకు బయలుదేరాను ఈ స్టీమరుతో పాటు నాదరి అనే మరో స్టీమరు దక్షిణాఫ్రికాకు బయలుదేరింది దీనికి కూడా ఏజెంటు దాదా అబ్దుల్లాయే ఈ రెండు స్టీమర్లలో మొత్తం ఎనిమిది వందల మంది యాత్రికులు ఉన్నారు అంత ట్రాన్స్వాలు వెళ్లేవారే పతి కపా రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రాజా పతి త